ీనాముపమశ్రవస్తముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ వన్మోతు్రీమహాగాధిపతివసంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యం తా నేరు పరంపరాయ నమస్కృత్య నరం ఛైనరోం సరస్వతీయ ముదీరే అర్జున ఉచ స్థితప్రజ్ఞా సమాధిస్థి కేశం ప్రభాషేత్రజేత స్థితప్రజ్ఞుడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడు వివేక ప్రజ్ఞ గలవాడు అంటే ప్రతి అడుగులో వివేక ప్రజ్ఞ దృఢంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది నిత్యము ఇది అనిత్యం వాల్యూ సిస్టము మోహం ఆధారపడి నిర్మాణం చేసుకుంటాం మనం ఒక డెల్యూషన్ ఒక అజ్ఞానంలో ఆధారపడి వీ క్రియేట్ వాల్యూ సిస్టమ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఎకరం భూమి కోసం దెబ్బలాడుతున్నాడు అనుకోండి ఫర్ ఎ ల్యాండ్ వన్ ఏకర్ ఆర్ ఫైవ్ ఏకర్స్ ఆర్ టెన్ ఏకర్స్ వాట్ ఎవర్ ఈ దెబ్బలాడుతున్న వ్యక్తి ఆ భూమి తనకి లభించటం అది అత్యవసరమని అది నిత్యమని దట్ విల్ సేవ్ హిమ్ అని ఇలాంటివి ఎవేవో ఒక ధోరణిలో చేస్తాడు అని ఈ దెబ్బలాడిన వాడు దాన్ని సంపాదించాడు అనుకోండి ఎంతకాలం జీవిస్తాడు హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లే పదేళ్ళు జీవిస్తాడు ఇరవై ఏళ్ళు జీవిస్తాడు ఆ భూమి చేతికి వచ్చింది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 లైఫ్ ఏ ధోరణిలో సాగుతూ ఉంటుందో అదంతా కూడా అవివేక ప్రధానంగా ఉంటుంది కానీ స్థిత ప్రజ్ఞునికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్థిరమైన ప్రజ్ఞ మన ప్రజ్ఞ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది గీతా క్లాస్ అటెండ్ చేసినప్పుడు ఇలాంటి విమో శ్మశాన వైరాగ్యం అని పురాణ వైరాగ్యం అని ఉన్నాయి అప్పుడప్పుడు అలాగే ప్రజ్ఞ కలుగుతుంది తర్వాత దుఃఖం కలిగినప్పుడు ఒక సుఖాన్ని మనం అనుభవిస్తాము భోగాన్ని అనుభవిస్తాము అయిన దుఃఖం మన అలా వేచి ఉంటుంది ఆ భోగం పూర్తవుతోనే దుఃఖం మీద గల పొంచి మీద పడుతుంది వచ్చి అది అనుభవానికి వచ్చేప్పటికి మనకేమనిపిస్తుంది దిక్కుమాల భోగం ఇది మనం అనుభవించకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది మళ్ళీ అది అది ఎంతసేపు ఐదు నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది మళ్ళీ మొన్నటికి మళ్ళీ పరగడుపు సో ఆ సో ఇది ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండదు కొద్దిగా ప్రజ్ఞ ఉంటుంది కానీ స్థిరంగా ఉండదు సో స్థిరమైన ప్రజ్ఞ కదా అంటే సమాధిస్థస్య కేశవ సమాధిలో ఉంటాడు సమాధిలో ఉంటాడంటే ఎప్పుడో అలాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడని మీరు అనుకోద్దు అలా ఉంటే ఇంకా వాడి గురించి పరిభాష ఉంటుంది భాష ఉంటుంది వాసీతక్యం వ్రజైతక్యం ఇవన్నీ ఉంటాయి సమాధిలో ఉంటాడంటే మనస్సు మనస్సు యొక్క వేషాలు వేషాలు మనస్సు వేసే వేషాలు వేగరీస్ ఆఫ్ మైండ్ అంట సో మనస్సు వేసే వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ వేషాలు ఇవి వాడికి తెలుస్తూ ఉంటాయి సమాధిస్తుంది హిజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిజ్ మైండ్ అండ్ ఇట్స్ ఎప్పుడైతే మీకు అవేర్నెస్ వస్తుందో మనస్సు యొక్క అవేర్నెస్ రావాలి మనం వీఆర్ అవేర్ ఆఫ్ అదర్ పీపుల్ ఆ వీడి ఇలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు వీడు అన్నాడు వాడు అది అన్నాడు అని ఇలాంటి అవేర్నెస్ మనకి చాలా ఉంటుంది సో ఇప్పుడు నా దగ్గర పది మంది విద్యార్థులు చదువుతున్నారు బ్రహ్మచారులు ఏదో సందర్భంలో ఆశ్రయమన్నా ఓ బ్రహ్మచారి నా దగ్గరకు వచ్చాడు వచ్చి చూడండి వీళ్ళు ఈ బ్రహ్మచారులు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే ఏదో హీ టోల్డ్ మీ ఫ్యూ థింగ్స్ సో ఐ ఫెల్ట్ బెట్ అతను అంత పట్టించుకోవాల్సింది కాదని నాకు అనిపించింది సో నేను అదే అన్నాను వై యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వై నాట్ పే అటెన్షన్ టు స్టడీస్ ఓన్లీ అని చెప్పా నేను చెప్తే అంటే మరి ఇలాగంటే దోషాలు ఉన్నప్పుడు షుడ్ వీ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదో సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఏంటంటే అప్పుడు చూడండి దోమలు ఉంటాయి దోమలు ఉంటే ఈ దోమల గురించి వర్రీ అవుతారా ఏవి ఈ దోమల గురించి చర్చ చేస్తారా చర్చ చేయరు మరి ఏం చేస్తారు యూ ట్రై టు అవాయిడ్ దమ్ టు ది బెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ అవాయిడ్ చేసి ప్రయత్నం చేస్తారు మిగిలిన అవాయిడ్ చేయడం కుదరణ ఏం చేస్తారో సహిస్తారు ఓసారి ఎప్పుడైనా ఓసారి ఒళ్ళు అనుకుంటాం దోమలు ఉన్నాయండి అని అనుకుంటాం అంతేగాని వీ డోంట్ మేక్ ఇట్ ఎ సోర్స్ ఆఫ్ కన్సర్న్ అండ్ వర్రీ సో ఈ దోమలు ఉంటాయి అలాంటిని యూ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్ సమ్హౌ యూ హెవ్ టు హ్యాండిల్ అంత ఈ మనుషులు వీళ్ళు దోమలు లాంటి వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మనం పది పనులతో కలిసినప్పుడు దోమలు వాళ్ళు ఈగ లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగిస్తే ఈగ బాగా ఇబ్బంది కలిగిస్తే దోమ సో అలాంటి వాళ్ళు ఉంటాను యూ కాంటు హెల్ప్ ఇట్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్ దోమ ధర చేసుకోవాలి అంతేగాని ఆ ప్రవాహంగా కొట్టుకుపోకూడదు అని నేను ఆయనకి సలహా చెప్పాను సో అది అంటే ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఎలా ఉంటుందంటే హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ బట్ హీఈ్ నాట్ క్యారీడ్ అవే బై దమ్ సో అలాగంటే ఆ మనస్సు లక్షణం బాగా తెలుసుకుంటూ ఉంటాడు దానివల్ల ఏమైపోతుందో తెలుస్తుందంటే మైండ్ క్వైట్ అయిపోతుంది రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ అవతలిపోతుంది రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ ఎందుకు వస్తుందంటే ఈ అవేర్నెస్ లేకపోవడం చేతనే వస్తుంది సో ఇటువంటి అవేర్నెస్కి దీంట్లో ఈ అవేర్నెస్లో యు లెర్న్ యు కమ్ టు లెర్న్ అబౌట్ యువర్ సార్ అది జరిగేది ఇప్పుడు మీరు ఎప్పుడు చుట్టుపక్కల విషయాల గురించి మాట్లాడుకుంటో మీరు చాడీని చెప్పుకుంటో ఇదిలాగా అదిల్లాగా పాలిటిక్స్ డిస్కస్ చేస్తో లేకపోతే ఆ బస్తీలో ఉండే ఇష్యూస్ని డిస్కస్ చేస్తో క్లబ్లో ఉండే వ్యవహారాలను డిస్కస్ చేస్తా అలా గడిపేస్తారు కొత్తగా ఏ రకం మార్కెట్లోకి ఎలాంటి ఆభరణాలు వచ్చాయి ఎలాంటి వస్త్రాలు వచ్చాయని దాని గురించి చర్చిస్తావు ఇలాగంటే దాంట్లోనే మీరు గడిపేశారు అనుకోండి అప్పుడు యు నెవర్ కమ్ టు నో అఫ్ యువర్ సెల్ ఒక ఎంటైర్లీ రాంగ్ ట్రాక్లో పోతుంది మైండ్ అలా పానివ్వకుండా మనస్సుని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండటం బీ బీ అలర్త్ అలర్త్ గా ఉండడం టువర్డ్స్ వాట్ టువర్డ్స్ ది మైండ్ నాట్ టువర్డ్స్ వాట్ అదర్ పీపుల్ అఫ్ డూ టువర్డ్స్ ది మైండ్ బి అలర్త్ బి అటెంటివ్ ఇంక్వైర్ ఇన్వెస్టిగేట్ సో డిస్కవర్ యువర్ మిస్టేక్స్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఆఫ్ మైండ్ అండ్ అబాండన్ దోస్ మిస్టేక్స్ ఇది సమాధి అంటే దిస్ కైండ్ ఆఫ్ సమాధానము ఇది అటువంటి సమాధిలో ఉంటాడైనా ఇది సాధకుడి స్థితిలో చెప్పాను నేను ఎప్పుడైతే ఇటువంటి సాధనారూపంగా మీరు సమాధిని పర్స్యూ చేశారో సాధ్యావస్థలోకి వెళ్ళిపోతాం అంటే మీ మైండ్ చాలా రెస్ట్ క్వైట్ గా ఉంటుంది క్వయెట్ మైండ్లో ఈ గుణోషముల ఈ ఒడుదుడుకులకి సంబంధమే ఉండదు కామ్గా ఉంటుంది ఏవో మూమెంట్స్ వస్తూ ఉంటాయి స్మాల్ అండ్ బిగ్ మూవ్మెంట్స్ వస్తాయి వి హ్యాండిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవ్మెంట్స్ మోస్ట్లీ వీ రిమైన్ క్వయెట్ అది సమాధి అలాగంటే సమాధి వెరీ ఎలర్ట్ఫుల్ అవేర్నెస్ అది సమాధి అంటే అటువంటి సమాధిలో ఉన్నాడు స్థిత అంటే వివేక దృఢంగా ఉన్నవాడు స్థిరంగా ఉన్నవాడు సో అటువంటి వాడు సో కా భాష భాష అంటే పరిభాష ఆ వ్యక్తి యొక్క పరిభాష ఏమి పరిభాష అంటే భాష్యతే ఇది భాష భాష్యం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అది భాషణం రూపంగా ఉంటుంది భాష్యతే ఇప్పుడు సంస్కృత భాష అన్నారు సంస్కృత భాష అంటే ఏమిటి మాట్లాడేది సంస్కృతం అన్నమాట భాష అంటే భాష్యతే భాష కానీ ఇప్పుడు ఏమైపోయింది మనకు సంస్కృతం అనేది పుస్తకాల్లోనే ఉంది మాటల్లో ఎక్కడా లేదు దానికి మరి భాష అనే లక్షణం లేకుండా అయిపోతుంది చూడండి ఇంగ్లీషు భాష అయిపోయింది ఎందుకని మనం డాడ్ మా అమ్మంతో ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం అని చెప్పి ఇంగ్లీష్ భాష అయి ఒకప్పుడు సంస్కృతం మనకి భాషగా ఉండేది ఇప్పుడు అది భాష స్థితిలో లేదు ఒక లాంగ్వేజ్ లాగా ఏ పదంలో వాడాలో నాకు అర్థం కావట్లేదు ఒక ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి పుస్తకాల్లో ఉన్నది తప్పిస్తే మాట్లాడే సంఖ్య బహు అల్పంగా ఉంది అసంఖ్యను పెంచే ప్రయత్నం ఏదో జరుగుతుంది పది మంది దేశం అంటే మన వెరణకులలోకి వచ్చేసింది చాలా మటుకి ఆ విధంగా అది భాషే మీరు నోరొప్పి తెలుగు మాట్లాడితే సంస్కృతం వస్తూ అసలు తెలుగు అనే మాటే త్రిలింగ నుంచి వచ్చింది మన ఈ మాట కొంచెం తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది తెలంగాణ మూవ్మెంట్ వాళ్ళు ఐ మీన్ దట్లే తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది త్రిలింగ త్రిలింగ దేశం ఏమిటా త్రిలింగాలు ఇటు శ్రీశైలం ఒక కార్నర్ లో ఇంకో కార్నర్ లో ద్రాక్షారామ ఇంకొక లింగంలో ఉంది ఇక్కడ శ్రీశైలం ఏమో ఈ నల్గొండ డిస్టిక్ కాలహస్తి త్రిలింగ దేశం కాబట్టి నా ఉద్దేశంలో రాయలసీమ సర్కారు కలిస్తే కాదు అది తెలంగాణ అవనే ఉంటది కలిస్తే తెలంగాణ తెలంగాణ ఇదండి ఈ ఊరు మొత్తం అంత తెలంగాణ అండి మీరు మధ్యలో వై వా అంతా మనంతా తెలంగాణ ఇదంతా తెలంగాణ అలా ఉండాలి ఆ స్పిరిట్ అలా ఉండాలి ఎందుకంటే ఆ సంస్కృత పదం అది అలా ఇటు తిప్పి అటు త్రిలింగ దేశము నన్ను అడిగితే బెస్ట్ ఏమిటంటే సర్కార్ డిస్ట్రిక్స్ రాయలసీమను తీసేసుకుని చంద్రశేఖరరావు గారిని చీఫ్ మినిస్టర్ని చేసేస్తే ప్రాబ్లం ఈజ్ సాల్వ్ దీనికి అంతకీ ఆంధ్రప్రదేశ్ అని పేరు మార్చేసి తెలంగాణ పేరు పెట్టేసుకోవడమే పేరే కదండి నామకరణమే కదండి క్యా బాధ సో ఈ ఐడియా వాళ్ళకి అవసరస్తే వాళ్ళు సో ఎలివే సో తెలుగు అది కూడా సంస్కృత పద పరిభాష క్యాహే స్థితప్రజ్ఞ యొక్క పరిభాష ఏమిటి అంటే ఏంటి జనం ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు స్థితప్రజ్ఞాష పరిభాష ఏమిటి స్థితీ కిం ప్రభాషేత ఆయన జనాన్నిటి మాట్లాడే సందర్భంలో ఎలా మాట్లాడతాడు అంటే ఏ భాషలో మాట్లాడతాడని కాదు ఏ ధోరణితోటి మాట్లాడతాడు కిమాసీత అంటే ఎలా కూర్చుంటాడు అని కాదు పద్మాసనంలో కూర్చుంటాడా వజ్రాసనంలో కూర్చుంటాడా అని అలా కాదు సో ఆయన ఉన్నారు నేను మొత్తం ఎంతసేపు కూడా వజ్రాసనంలోనే కూర్చుంటాను అని అన్నారు అంటే మంచిది వజ్రాసనంలోనే కూర్చుంటాడు నిజమే చెప్పిన పాఠం ఏమైనా మీకు అర్థమవుతుందో అది కూడా ముఖ్యం వజ్ర వజ్రాసనం మంచిది సో కాబట్ కానీ పాఠం కూడా తెలుసుకోవాలి వజ్రాసనం జయించేస్తే చాలు మనస్సును కూడా జయించాల్సి ఉంటుంది అంటే పాఠం అవసరం కాబట్టి కిమా సీత అంటే అర్థం ది మైండ్స్ ప్లాట్ఫామ్ ఏమిటి అని అర్థం చిత్తస్థితి క్యా హైనా ఆసనం అంటే స్థితి కదండి సో ఏ ఆసనంలో కూర్చున్నాడు అంటే ఆ మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆయన యొక్క చిత్తస్థితి ఏ ధోరణిలో ఉంటుంది చికాకు ఉంటాడా ఎలా ఉంటాడు లోభంతో ఉంటాడా లేక దయాపూర్ణుడిగా ఉంటాడా ఏమిటి వాతావరణం ఏమిటి స్థిర మనకే తెలిసిపోతుంది అసలు ఈ మనస్సు మనం దాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే వి కమ్ టు నో ఆఫ్ ఇట్ ఎనీవే తర్వాత క్యం ఆ వ్రజేత అంటే వ్యవహారం వెళ్ళడము అంటే లోకల్లోకి వెళ్ళినప్పుడు అంటే లోక లోకులతో వ్యవహరించినప్పుడు జగత్తులో పదార్థములను ఇచ్చిపుచ్చుకునేట వ్యవహారం ఉంటుంది కదండి ఆ వ్యవహారంలో ఆయన ప్రవృత్తి ఎలా ఉంటుంది ఎలా ఉండాలి లోకల్ జనలా జనరల్గా ప్రజ సామాన్యుల ప్రవృత్తి ఎలా ఉంటుంది రాగద్వేష పూర్ణంగా ఉంటుంది కామనాపూర్ణంగా ఉంటుంది స్పృహాత్మకంగా ఉంటుంది ఎన్నెన్నో కోరికలు ఎన్ని కోరికలు అంటే అంతులేనన్ని కోరికలు అలా ఉంటుంది అంచేతనే ఇన్ని కోరికలు గలవాడు వీడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ఒకలాగే బిహేవ్ చేస్తాం సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు ఏది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలని లెక్కేసుకుంటాడు దేవాలయానికి వెళ్ళినా అదే లెక్క వేసుకుంటాడు హి డజంట్ డూ ఎనిథింగ్ అదర్ దట్ దేవాలయానికి వెళ్తే వాడి మెంటల్ యాటిట్యూడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందా అలా అయిపోతుంది ఈ టేక్స్ ఎన్విథిన్ వై టు బ్రింగ్ అబౌట్ సచ్ చేంజ్ కాబట్టి ఇతర వ్యవహారం ఏమిటి భాష్యం చూద్దాము స్థిత ప్రతిష్ఠిత ఆమస్మి పర ప్రజ్ఞా స్థితప్రజ్ఞ సో ఈ స్థితప్రజ్ఞ శబ్దాన్ని సాధ్యల సాధ్య అంటే మహాత్ముడు జ్ఞాని అనే అర్థంలో చెప్పచ్చు అదే అర్థం చెప్పాను నేను ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని కాను నేను అహం పరబ్రహ్మ అహం పరబ్రహ్మ అంటే ఇట్ ఈజ్ భాష్యకాలు అభినయం చేసి చూపిస్తున్నారు అహం పరబ్రహ్మా అది ఒక విషన్కి అభినయం అది ఆ విషన్ ఎలా ఉంటుందంటే అతను ఒక పరిచ్ఛిన్నమైన రాగద్వేషపూర్ణమైన వ్యక్తిలాగా ఉండడు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంతేగాని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ కూర్చుంటాడని కాదు అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే ఇప్పుడు అహం బ్రహ్మాస్మి బ్రహ్మంటేమిటో మీకు తెలుసా తెలీదు మరి అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మ అంటే ఏమిటో తెలియకుండా అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటో తెలుస్తున్నాండి ఐ ఆమ్ దాట్ విచ్ ఐ డూ నాట్ నో కదా అర్థం అది కాబట్టి అలాగే అది కూడా ఉండదు ఒక ఆయన విజయవాడలో ఒక ఆయన ఉండేవారు ఆయన శివోహం శివోహం శివోహం అనుకుంటూ ఉండేవారు సోఫాలో కూర్చొని పెద్దవారు అనుకుంటూ ఉంటే నన్ను అడిగాను ఏమండి స్వామీజీ నేను శివోహం శివోహం అని అనుకుంటూ ఉంటాను బానే ఉంది అని అడిగాను అంటే ఇప్పుడు సుబ్బలక్ష్మి పాడిన పాటలు దశ ఉన్నాయి కదండి చిదానందరూప శివహం శివోహం హీ పిక్డ్అప్ ఫ్రమ్ దేర్ ఇట్ సాంగ్స్ వెరీ నైస్ అంటే నేను చాలా బాగుంది ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానికంటే ఇది చాలా బాగుంది కానీ శివోహం అంటే అర్థం మీకు తెలుసా అంటే తెలీదని అంటే చూడండి శివహా అహం రెండు పదాలు చూడండి మన వాళ్ళకి ఆ మాత్రం సంస్కృతం కూడా తెలియకపోవడం ఎంత దురదృష్టకరమైన విషయం అని చూడండి శివ అహం ఓకే సో దట్ మీన్స్ వాట్ నేనే శివుడను నేనే శివుడను నేనే శివుడను నేనే శివుడను నవ్ డూ యు నో దాట్ నేనే శివుడను ఆ సంగతి మీకు తెలుసా అభయ తెలియదండి మరి అటువంటిప్పుడు నమశివాయ అంటూ ఉండశివాయా అనండి శివుడికి నమస్కారం శివుడికి నమస్కారం అది ఉపాసన అవుతుంది నేనే శివుడును అన్నది జ్ఞానం జ్ఞానాన్ని చెప్పరు దౌరాయించరు జ్ఞానాన్ని రిపీట్ చేయరు ఉపాసననే రిపీట్ చేస్తారు జ్ఞానాన్ని రిపీట్ చేయరు నేనే శివుణ్ణు అని తెలుసుకుని ఉండిపోతాడు అలాగా నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అని అనుకోడు నేనే మనుష్యుడను నేనే మనుష్యుడను అని మనం అహం మనుష్య అహం మనుష్య మనుష్య అనుకుంటా అనుకోం ఎందుకని it is taken for granted it is never in doubt evadana antada pashuva anvo antadu ante kopam ostundi endukane aham manushya hanu oka grant taken for granted oka satyamlo nenu batukutunte aa satyanni vidi challenge chesadu kaabatti mi kopam ostu kaabatti till a person challenges the fact that you are a human being you do not repeat that i am a human being i am a human being when he says neevu pashuvi ante what nonsense you are talking నేను యానిమల్ని కాదు నేను మనిషిని నీకు మళ్ళాగే అని అప్పుడు నేను మనిషిని అంటాడు అంతేదాన్ని ఒంటరిగా కూర్చుని నేను మనిషిని నేను మనిషిని అంటాను శివోహం కూడా అలాంటిది ఒంటరిగా కూర్చుని నేను శివుణ్ణి నేను శివుణ్ణి అని కాదు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవచ్చు అహం శివహాని శాస్త్రీని చెప్తుంది అది మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని చేసుకోవచ్చు ఆ లక్ష్యం ఉండాలి దానికోసం అంతఃకరణ శుద్ధి సమాచారం అంట ఆ సాధన చేయాల్సి ఉంటుంది ఆ సాధనలో భాగం ఏమిటంటే ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ సాధకుడికి వివేకం సాధ్యస్థితి చేరుకున్నవాడికి సర్వము నేనే అంటే అహం బ్రహ్మాస్మి అనే దర్శనంలో బతుకుతాడు ఆ దర్శనం ఎలా ఉంటుందంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఉండదు పూర్ణ పూర్ణత్వం అంటే కామనలు దే ఆర్ నాట్ దే ఎక్కడ మీకు కామనులు ఉన్నట్టు కనపడ్డా అవి ప్రివిలేజెస్ తప్పిస్తే కామనల్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి కోరినప్పుడు Out of strength, you can uh, seek something, out of uh, privilege, not out of uh, inadequacy. If you want anything, you can say, okay, let me have a peace. And Allah will give you a peace. If you want to give him a peace, then you can give him a peace. If you want to give him a peace, then you can give him a peace. That's all. He is not trying to quench his uh, thirst or give him a peace. You care, right? బాగుంటుందిలే పర్వాలేదు లేదని నోట్లో వేసుకుంటాం ఆ రకంగా ఏవైనా కామనలు ఉంటాయో తెప్పిస్తే అంతకుమించి కామన్ అయి ఉండవు ఆ పూర్ణత్వం అనుభవంగా ఉంటుంది అహ్మాస్మి అంటే తర్వాత ఒక పరిచ్ఛన్న వ్యక్తి లాగా రాగద్వేషపూర్ణమైన ప్రవృత్తి ఉండదు ఇది స్థితప్రజ్ఞ స్థితి ఆ మహాత్ముడు జ్ఞాని సాధకుణ్ణి కూడా స్థితప్రజ్ఞుడంట సాధకుణ్ణి స్థితప్రజ్ఞుడు ఇక్కడ డెఫినెషన్ మారిపోతుంది ఇక్కడ శంకరుడు సాధ్యస్థితి అంటే జ్ఞాని ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్మున్ని మనస్సులో పెట్టుకుని డెఫినేషన్ ఇచ్చారు తర్వాత ఏమని చెప్పబోతున్నారంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధకుని స్థితిలో కూడా మీరు అప్పుడు స్థిర అంటే ఏం చెప్తారు స్థిత స్థిర ప్రజ్ఞ వివేక ప్రజ్ఞా సాధనాకాలంలో వివేకం ఉండాలి ఇది నిత్యము ఇది అనిత్యము అని స్పష్టంగా తెలుసుకుని అనిత్యాన్ని అనిత్యంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉండటము ఇలా ఉంటుంది కాలంలో ఉంది కాబట్టి ఆ విధంగా కూడా అర్థం చెప్పచ్చు ఇక్కడైతే సాధ్యస్థితిలో చెప్పారు ఆయన స్థిత ప్రజ్ఞుడు అంటే మహాత్ముడు జ్ఞాని ఆయన లక్షణాలు మనకెందుకు తెలుసుకోవటం అంటే మనకు ఉపయోగపడతాయని చెప్తారాయినా ఉందాము వచనం కథమసౌపరైర్ భాష్యసే అది తస్య కా భాష అంటే అర్థం ఇతరులు ఇతను గురించి ఎలా చెప్పుకుంటారు అని భాష అంటే పరిభాష సో తస్య కా భాష భాష అంటే భాషణం భాష నా భాషణం అన్న ఒకటే మీరు ఆ కిమ్ శబ్దాన్ని వాడేప్పుడు భాష అంటే స్త్రీలింగంలో కిమ్ కా భాష నపూంసకలింగంలోకి వచనం భాషణం అంటే నపూంసకలింగంలో కిమ్ భాషణం భాషణం అంటే మీనింగ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ వచనం అని అర్థం అతని వచనం ఏమి అంటే అతని గురించిన వచనమేమి అతని గురించిన వచనం అతను చెప్పుకుంటాడా ఇతరులు చెప్తారా అతను చెప్పుకోడు ఇతరులే చెప్తారు అంచేతనే కథమసౌ పరైర్ భాష్యతే అని అర్థం తస్య కా భాష అంటే కథమసౌ పరైర్ భాష్యతే అతన్ని గురించి ఇతరులు ఏ విధంగా చెప్పుకుంటారు అది మనకి తెలిసిందనుకోండి ఓహో ఇలా ఉంటుంది ఆ జ్ఞాని యొక్క స్థితి అని మనకు అర్థం అతని గురించి అతను చెప్పుకోడు ఇప్పుడు కూడా తను ఐ హ్యావ్ టు బికమ్ వెల్ నోన్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ అనే ఒక ఆకాంక్ష కలదో అది కూడా కామన్ అండ్ అది అది కూడా దట్ కైండ్ ఆఫ్ అ డిజైర్ ఈజ్ ఆల్సో యాజ్ బ్యాడ్ యాజ్ ఎనీ అదర్ డిజైర్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 సమాధిస్థస్థిత సో ఇతడు సమాధి అంటే సమాధానము అనర్థం ఆ చిత్త సమాధానము ఎప్పుడు దాంట్లో ఉంటాడు ఈ సమాధానాన్ని సాధనలో కూడా చెప్పారు సాధన చతుమాధి షట్ సంపత్తి అని ఉంది మొదలైన ఆరు ఆరు లక్షణాలు అదొక సంపద ఈ ఆరు లక్షణాలు దగ్గరుంటే అది సంపద కింద లెక్క ఇప్పుడు సంపద అంటే కొంత బ్యాంకులో క్యాష్ ఉండాలి కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి కొంత సెక్యూరిటీస్లో ఉండాలి కొంత ఏమో ఫ్లాట్లు ఇక్కడో ప్లాట్ అక్కడో ఫ్లాట్ ఉండాలి ఓ ఫ్లాట్ కూడా ఉండాలి ఓ ఇల్లు ఉండాలి ఇలాగనమాట ఇలాగా సోభనీ ఆస్పెక్ట్స్ అన్నీ కలిస్తే అది సంపద అవుతుంది అలాగే మరి సాధకులకి సంపద ఉంది అది ఆరోగ్య ఇలా ఈ డిస్ట్రిబ్యూటెడ్ క్షమధమ ఉపరతి తితిక్ష సమాధానం అది ఆరోగ్య వెరీ ఇంపార్టెంట్ ఏమిటి సమాధానం అంటే నేను ఇందాక వర్ణించాను మీ మనస్సుని మీరు ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉంటారు మీ మనస్సుని మీరు పరిశీలించు ఎలాగంటే నేను ఒక ఆయన ఎరుగుతాను ఆయన ఫస్ట్ ఫ్లోర్లో మతా ఉండేవారు ఆ ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర కూర్చుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కాలనీలో విత్ కాలనీ సో ఇక్కడ కూర్చుని రోడ్డు మీద చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కాలనీలో అందరూ తెలుసున్న వాళ్ళు ఉంటారు కదండి లిమిటెడ్ కమ్యూనిటీలో ఆయన అక్కడ కూర్చోవేసి కూర్చునేవాళ్ళు అటువైపు చూస్తే టీవీ కనపడుతుంది ఇటు చూస్తే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కనపడుతుంది ఆయన మొన్న అడిగేవాడు ఏమో ఆయన నిన్న మూడు గంటలకు అటు వెళ్తున్నావు అటు వెళ్తున్నావు అని అడిగేవాడు అంత అన్కానీగా ఉండేవాడు అవును మీ ఇంటికి వాళ్ళ గెస్ట్లు వచ్చినట్టున్నారే అంటే మీకు ఎలా తెలుసుంటే మీరు తీసుకొస్తుంటే నేను చూశాను మీరు వెళ్ళి తీసుకొస్తుంటే హియా సీన్ ఇట్ ఆల్రెడీ దే ఆర్ టూ ఆఫ్ దెమ్ హూ ఆర్ దే అని సో ఈ విధంగా కాన్స్టెంట్ అవేర్నెస్ అదే సమాధానము బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే మనకు కావాల్సిన సమాధానము మీ మనస్సు ఎడర మీరు అలా ఉండగలరా సపోజ్ మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి జస్ట్ యూ జస్ట్ థింక్ అఫ్ ఇట్ మీ మన ఇలాగే వాళ్ళు చెప్పరు చుట్టుపక్కల వాళ్ళని వాచ్ చేయండి అంటారు లేకపోతే ఇచ్చే ఈ కర్మ చేయ ఆ కర్మ చేయని చెప్తాడు కానీ ఇలాంటి పాఠం మీకు ఇక్కడ గీత చెప్పి తోటే చెప్తారు సో మీ మనస్సును మీరు వాచ్ చేశారనుకోండి ఏమైపోతుందో తెలిసినా అసలు దాని ఇంపార్టెన్స్ మీరు గ్రహిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ రీచింగ్ థింగ్ ఇట్ ఈస్ మీ మనస్సును మీరు గమనించారనుకోండి ఆల్రెడీ యూ హ్యావ్ మీకు మనస్సు మీద విజయం వచ్చేస్తుంది ఎందుకంటే మీ మనస్సును మీరు చూసి హా ఏ మనస్సురా ఇది ఎంత హెవీ ఎంతలా పనిచేస్తుంది ఇది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 కాబట్టి అది సమాధానము అంటే అటువంటి సమాధానము కలిగి ఉంటాడు ఆయన స్థిరంగా ఉంటాడు సమాధిస్థస్యూర్త ఏదో ఐదు నిమిషాలు సమాధి రెండు నిమిషాలు సమాధి అని కాకుండా అటువంటి సమాధానము కలిగిన ఆ స్థితప్రజ్ఞుడున్నాడే ఆయన యొక్క పరిభాష ఎట్టిది అని ప్రశ్న తర్వాత హే కేశ స్థితీ స్థిత ప్రజ్ఞ స్వయం వాషేత సో భాష అంటే ఇతరులు ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు స్థితీ అన్నా స్థిత ప్రజ్ఞ అన్న ఒకటే ధీ అంటే ప్రజ్ఞ అస్థిత స్థిర ధీ ప్రజ్ఞ బుద్ధి స్థిర బుద్ధి ఇవన్నీ సేమ్ సమానార్థక పదాలు కాబట్టి ఆ స్థిత ప్రజ్ఞుడు ఆయన ఆయన ఎలా మాట్లాడతాడు ఆయన ఏ రకంగా మాట్లాడుతాడు స్వయం వాక్యం ప్రభాష ఆయన గురించి ఇతరులు ఎలా చెప్పుకుంటారు ఆయన ఎలా మాట్లాడతాడు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 కూర్చుంటాడు కథమాసీత కిమ్ అంటే కథం అని అర్థం అంటే ఆసనమేమి అంటే పద్మాసనమా వజ్రాసనమా అన్నది కాదు పాయింట్ చిత్తస్థితి ఏమి అని ప్రశ్న తర్వాత అలా ఎందుకంటే మహాత్ముల ఫలా ఆసనంలో కొంతసేపు కూర్చుంటూ ఉండాలి అని అలాగంటే నిర్దేశాలు ఏమి ఉండవు అటువంటి విధులు ఏమి ఆసనం మీ సౌకర్యాన్ని బట్టి మీరు వేసుకోవటం దేహస్థితిని బట్టి వేసుకోవటం ఒకప్పుడు దేహం ఎంత కోఆపరేట్ చేస్తే అంతే మీరు ఆసనం వేయగలుగుతారు ఇంకొప్పుడు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆరోగ్య దృష్ట్యా కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుంది ఆ వేరు ఇక్కడ ఆసనం అంటే మనస్సు యొక్క స్థితి ఏమి ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు దేహమే నేను అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అనుకోండి వాడు ఆసనం ఏమిటో మనకు అర్థమైపోతుంది దేహం ఆసనంలో ఉన్నాడు తర్వాత ఒకప్పుడు ఇమోషనల్ గా ఇమోషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి వాడు నన్ను అవమానం చేసేది ఇచ్చేసేడు వచ్చేసాడు అంటే ఇమోషన్స్కి అవమా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి అంటే ఆయన ఆసనం ఏమిటంటే ద ఇమోటివ్ మైండ్ ఈజ్ హీజ్ ప్లాట్ఫామ్ ఇంకోప్పుడు నేను ఇంత పండితున్నాయి అంత పండితున్నాయని మాట్లాడుతున్నాడు అనుకోండి అంటే ఆయన ప్లాట్ఫామ్ ఏమిటంటే ఇంటలెక్ట్ లెవెల్లో ఫిక్స్ అయి ఉన్నాడు అని అది అలాగా ఆసనం అంటే ఇంకా వృజనం అంటే వెళ్ళడం వెళ్లడం అంటే జగత్తులోకి వెళ్ళడం జగత్తులోంచి యువతనికి రావడం జాగ్రత్త అవస్థలో జగత్తులో ప్రవేశిస్తాము నిద్రావస్థలో జగత్తులోంచి వాపసు వచ్చేస్తాము అది విరజనం అంటే అంటే లోక వ్యవహారం ఎలా చేస్తారు రాగద్వేష రహితంగా చేస్తాడా అని చెప్పబోతున్నారు రాగద్వేషములు లేకుండగా వ్యవహారం చేస్తాడు అని చెప్పబోతున్నాడు అంటే భోజనం చేస్తాడు కానీ భోజనానికి సంబంధించిన రాగద్వేషాలకి అతీతంగా ఉంటాడు కాకుండా భోజనం చేయడము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 దాన్ని ఒక ఇష్యూ చేయకపోవడం కిచెన్ రిలీజియన్ అని ఇద్దరు మహాత్ములు క్రిటిసైజ్ చేశారు ఒకళ్ళు వివేకానంద ఇంకోళ్ళు స్వామి రామతీర్థ ముఖంతో క్రిటిసైజ్ చేశారు కిచెన్ రిలీజియన్ రివాల్వ్ అరౌండ్ దక్కించెడ్ థింగ్స్ చుట్టూ తిరుగుతూ ఎంటైర్ రిలీజియన్ సో పన్నెండున్నరకి చేసే భిక్ష కోసం ఉదయం ఏడు ఇంటి దగ్గర నుంచి ప్లానింగ్ మొదలవు ఈ ప్లానింగ్ చేయడానికి అంత ప్లానింగ్ తనే చేసుకోవడానికి ఖాళీ ఉండదంటే ఆ ప్లానింగ్ చేసేందుకు ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అపాయింట్ చేసి పారట వాళ్ళ పని ఏంటంటే మహాత్ముల భోజనాన్ని సవ్యవహారం దృష్టి ఉంటారు ఒక ఒక బెటాలియన్ ఆ మీద ఉంటారు వాళ్ళ పని ఏంటంటే మహాత్ముల యొక్క భోజనానికి వ్యవస్థ చేయడం భోజనం ఏముందండి విషయంలో మ్యాటర్ ఆఫ్ భోజనం సర్వస్ టూ పర్పస్ వన్ ఇట్ గివ్స్ న్యూట్రిషన్ బాడీ అండ్ మైండ్ మనం చూసాం దేహానికి దేహేంద్రియ సంఘాతానికి న్యూట్రిషన్ టూ ఇట్ ఫిల్స్ ది స్టమక్ ఆ ఆకలిస్తుంది కాబట్టి మీరు అన్ని న్యూట్రియం క్యాప్స్యూల్ ఫామ్ లో ఇచ్చారనుకోండి బాడీకి న్యూట్రిషన్స్ అన్ని వచ్చేస్తాయి ఏమి న్యూట్రియన్స్ అన్ని వచ్చేస్తాయి కానీ ఆకలి మాత్రం తగ్గదు కాబట్టి రెండు పర్పస్ భోజనం సెలవు చేస్తుంది అంటే కానీ భోజనము మీకు పుణ్యాన్ని ఇవ్వడము జ్ఞానాన్ని ఇవ్వడము మోక్షాన్ని ఇవ్వడము ఆ పనులు భోజనం చేయలేదు భోజనం ఎంతవరకు కానీ భోజనాన్ని పుణ్యంతో మోక్షంతో జ్ఞానంతో ముడి పెట్టారనుకోండి దాన్ని కిచెన్ రిలిజియన్ అని అంటారు ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ ఇట్ హ్యాపెన్స్ మన సొసైటీలో చాలా సమస్యలు కిచెన్ రిలిజియన్ సో జత వాడి లోక వ్యవహారం ఎలా ఉంది అనే దాంట్లో ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి స్థితప్రజ్ఞమనే శ్లోకేనా ఈ శ్లోకం చేతనో అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు స్థితప్రజ్ఞ యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న అల్టిమేట్ గా ఈ అన్ని ప్రశ్నల్ని కలిపి ఒక్క ప్రశ్న కింద చేశారు ఏమిటి స్థితప్రజ్ఞం ఆ లక్షణంలో భాషా ఉంది ప్రభాషేత ఆసీత వ్రజేత అన్ని వచ్చేస్తాయి స్థితప్రజ్ఞమేమి అని ప్రశ్న యోహి ఆదిత ఏ సన్యస్ కర్మాణి జ్ఞానయోగేన నిష్టాయా ప్రవృత్త తయో ఇద్దరు స్థిత ప్రజ్ఞులున్నారు లక్షణం అనైన ప్రశ్న అనే పుచ్చ రెండు రకాల స్థిత ప్రజ్ఞులున్నారు ఒకడు జ్ఞానము చేత సర్వకర్మలను సన్యసించేసి ఆదిత ఏవ ఆరంభంలో శుక మహర్షిలాగా సర్వకర్మల్ని సన్యాసం చేసేసి జ్ఞానయోగ నిష్టలో ఉండిపోతాడు ఆత్మజ్ఞాననిష్టలో ఉండిపోతాడు శంకరులు అంతేగా శంకరులకి ఉపనయనం చేశారు వాళ్ళ నాయనగారు వాళ్ళ అమ్మగారు అనుకున్నారు ఉపనయనం చేశారు కదా చేసుకున్నాడు కాబట్టి వేదావది చదువుకుంటూ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఏదో చేసుకుంటాడని ఆవిడ అనుకున్నారు కానీ ఈయన ఆ ఉపనయనం నుంచే సన్యాసానికి వెళ్ళిపోయారు ఆదిత ఏవ అలా కాబట్టి ఎప్పుడు సన్యాసం చేస్తే అదే ఆది దానికి ఏమీ ఒక నియమం ఏం లేదు కాబట్టి ఇక్కడ స్థితప్రజ్ఞుడంటే సన్యాసం చేయటం అయిపోయింది ఏమిటి సన్యాసం చేసేడు అంటే కర్మాని సన్యాస్య ఒక ఫలమును అపేక్షించి చేసేటువంటి కర్మలు ఆ ఆ కర్మానుష్ఠానము దాన్ని కూడా సన్యాసం చేసేసింది ఎందుకంటే కర్మానుష్ఠా ఇంట్లో రహస్యం ఏంటంటే కర్మానుష్ఠానానికి మూలము సంకల్పం ఫిజికల్ గా చూడకూడదు మీరు అంత సూక్ష్మంగా ఉంటుంది ఫిజికల్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సటిల్ రియాలిటీ సటిల్ సటిల్ మైండ్ మెంటల్ యాటిట్యూడ్ కి ఎక్స్ప్రెషన్ ఫిజికల్గా వీరేదైనా ఒక కర్మ చేస్తున్నారు అంటే దాని వెనకాల ఉండే మనస్సుకి ప్రాధాన్యం కాబట్టి మనస్సులో వీడు ఏ విధంగా తనని తాను డిఫైన్ చేసుకుంటున్నాడు అనే దాన్ని ఉంటుంది నేను బ్రాహ్మణుడను కర్తను స్వర్గమునందు కామన గలవాడను దట్ ఈస్ హీస్ డెఫినేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అప్పుడు వాడు ఏం చేయాల్సి ఉంటుంది ఓ యజ్ఞం చేయాల్సి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 తన గురించి తనకుండే డెఫినేషన్ బట్టి అతడు చేసే కర్మలన్నీ నిర్ధారితమవుతాయి అంతే కదండి ఇప్పుడు పిక్ ఉన్నాడు అనుకోండి పిక్ పాకెటింగ్ అనే కర్మ చేస్తాడు ఆ కర్మ చేసి దాంట్లో హీ హాజ్ ఎన్ అసెస్మెంట్ ఆఫ్ హింసెల్ఫ్ ఏమని నాకు బ్రతుకు తెరు ఇలాగ మనం డబ్బులు సంపాదించితే గానీ మనకి వీలు కుదరదు ఇది ఇట్ ఈస్ ఎ నైస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఫర్ మై సెల్ఫ్ ఐ హమ్ దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఐ కం ఊన్లీ దిస్ అని ఏదో ఒక డెఫినేషన్ ఉంటుంది తన గురించి తనకు ఒక నిశ్చయము నిర్ణయం ఉంటుంది ఆ బేసిస్ మీద కర్మ చేస్తాడు సపోజ్ ఒకతను ఉన్నాడు అహం కర్త కాదు ఆ కర్త ఆ భోక్త క్లియర్ పిక్చర్ అబౌట్ ఇప్పుడు ఏం చేయాలప్పుడు ఇంకా కర్మలేం చేస్తాడండి అది చెప్తున్నా అదితో ఏ సర్వాణి కర్మాని సన్యస్య ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేసేటువంటి జ్ఞాన యోగ నిష్ఠలో ఉండిపోతాడు అది ఒక స్థిత ప్రజ్ఞ అంటే స్థితప్రజ్ఞలు రెండు రకాలు కొండ ఎక్కేసిన స్థితప్రజ్ఞుడు కొండని ఎక్కుతున్న స్థితప్రజ్ఞుడు ఎవరెస్ట్ మీదకు వెళ్ళాలి ఒకడు ఎగబ్రాకి దాని మీద చేరేసుకున్నాడు స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు కాదు లేకపోతే చేరతాడా చేరక్కడ అలా నిలబడకున్నాడు ధైర్యంగా స్థితప్రజ్ఞుడు ఇంకొకడు ఎక్కుతున్నాడు స్లోలీ హిష్కరాలుగా వీడింకో స్థిత ప్రజ్ఞుడు వాడు రెండో వాడు ఏమిటంటే యశ్చ కర్మయోగేన యశ్చ కర్మయోగేన అంటే యశ్చ కర్మయోగేన నిష్ఠాయా ప్రవృత్త అని అర్థం దానికి ఆ గ్యాప్ ఎవడైతే కర్మయోగ కర్మయోగేన నిష్ఠా తృతీయ విభక్తి ఇంభరక్షణ తృతీయ సో ఆ రకంగా ఉన్నాడు కర్మయోగం రూపమైన నిష్ట గలవాడు సో కర్మయోగము అంటే ఏమిటి నేను కర్తను భోక్తను దాంట్లో భోక్తృత్వాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది కర్మయోగంలో ఫలాకాంక్ష తీసిపారేమంటే ఏంటండి కర్తను భోక్తనులో భోక్తృత్వం డ్రాప్ చేయి సరే ఇది నా డ్యూటీ కాబట్టి నేను కర్మల్ని చేయటము చేయించి వాడు భగవంతుడు అని ఆ కర్తృత్వాన్ని డైల్యూట్ చేసేస్తాడు కర్మల్ని చేస్తూ ఉంటాడు దాని విషయంలో ఎప్పుడూ ఇటు అటు జారిపోవడం స్థిరంగా నిలబడి ఉంటాడు పడుస్థిత ప్రజ్ఞుడే సాధనారూపంగా ఉన్న స్థితప్రజ్ఞుడు ఈ రెండు ఈ లక్షణాలు ఇద్దరికీ సమానంగా ఉంటాయి సిమిలర్ గా ఉంటాయి ఒకడు వన్ వన్ హూ ఇస్ డ్రైవింగ్ అండ్ అదర్ హూ హ్యాస్ రీచ్ టు దట్ స్టేట్ ఇప్పుడు ఆరోగ్యవంతుని లక్షణాలు చెప్పున్నారనుకోండి మంచి దృఢంగా ఆరోగ్యంగా ఉన్నవాడి లక్షణాలు ఇవ్వో రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆ మార్గంలో కృషి చేస్తున్న లక్షణాలు ఆరోగ్యవంత లక్షణాలు అవి సరిపోలిక సరిపోలుతూ ఉంటాయి సో ఆరోగ్యవంతుడు ఎప్పుడూ కూడా సోమరతనం లేకుండా ఉంటాడు ఆరోగ్యవంతుడుగా ఉండాలని కోరి వాడు కూడా సోమరతనాన్ని దరిదాపులకి రానివ్వకుండా ప్రయత్నం చేస్తాడు మరి సరిపడిందా లేదా లక్ష్యం అలా కాబట్టి స్థితప్రజ్ఞుడు అయిపోయినవాడు స్థితప్రజ్ఞుడు అయ్యే మార్గంలో ఉన్నవాడు ఇద్దరికి కూడా కోయిన్సైడ్ అవుతాయి క్యారెక్టరిస్టిక్స్ ఆ రెండింటినీ కూడా మీరు కలిపి తీసుకోండి అని చెప్పారు తర్వాత శ్లోకం శ్రీ భగవాను వాచ జీకాగత్యుష్ట దీన్ని ఇక్కడి నుంచి దీనికి స్థిత ప్రజ్ఞోపనిషత్ అని పేరు స్థితనిషత్ అన్ని ఉపనిషత్తులేగా ఇంకా మళ్ళీ మధ్యలో నిష్కామ కర్మ ఉపనిషత్తు అని కూడా రాబోతుంది ఇంకా ఏవేవో అక్కడక్కడ ఏవో పేర్లు పెడుతూ ఉంటాము పేరు పెట్టేది ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం తేలికని దాని మహిమ మనకి బాగా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది స్థితప్రజ్ఞ ఉపనిషత్తు సో దీనికి అర్థం చెప్పి అర్థం చాలా సింపుల్గా ఉంటుంది అర్థం సింపుల్ దాని అనుభవానికి తెచ్చుకోవడమే కష్టం గీత శ్లోకాలు అలాగే ఉంటాయి అర్థంలో కఠిన్యం ఉండదు దీనికి అవతారిక శంకర్లు వివరిస్తారు చూడండి ప్రజహాతీత అక్కడ ఆరభ్య అధ్యాయ పరిసమాప్తే కాదు ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే అర్థమైందా అక్కడ పొరొచ్చేదా ఈ ఎస్సులు ఎన్ని ఉన్నాయి రెండు ఎస్సులు పెట్టారా ఒకటి పెట్టారా మీ అవగ్రహం పెట్టలేదా అవగ్రహం పెట్టిన చోట రెండు పది రెండు అవగ్రహాలు పెడతారు ఎవరైనా పుస్తకంలో పెరభ్య అధ్యాయ పరిసమాప్తే కనుక సంధి చేస్తే రెండే పదాలు ఉన్నాయనుకోండి ఆరభ్య ప్లస్ అధ్యాయ ఉందనుకోండి ఒక అవగ్రహ పెట్టాల్సి ఉంటుంది అంతే కదండి ఒక ఆ కానీ రెండు అవగ్రహాలు పెడతారు అది ఎలాగంటే ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే కాబట్టి ఆ ప్లస్ అధ్యాయ తగ్గితే ఆధ్యాయ ఆరభ్య ప్లస్ ఆధ్యాయ ఆరభ్యాధ్యాయ కాబట్టి అక్కడ ఆ ఇస్ గాడ్ ఇన్ టు ది సంతూ నా పుస్తకంలో టూ ఉన్నాయి ఎనివై ఐ నో దాట్ సో ఆ అన్నది సంస్కృతంలో ఆ అంటే వరాకు అని ఆ బాల గోపాలము అని విన్నారు ఆ బాల గోపాలం అంటే బాలకులు గోపాలకుల వరాకు ఆ అది ఆంగ్ మర్యాదాభివిధ్యోహో అని సూత్రం పాని గారి అది ఆ అంటే ఆంగ్కారం పోతుంది ఆ మర్యాద అభివిధి మర్యాద అంటే లిమిట్ లిమిట్ వరకు వెళ్ళిపోతాం దాన్ని ఆ అంటారు ఒక దృష్టాంతం ఆ బాలగోపాలని చెప్పాను ఇంకో దృష్టాంతం ఆ సేతు హిమాచలం సంస్కృతంలో వస్తుంది సేతు దగ్గర మొదలుపెట్టి అంటే అధ్యాయం పూర్తయ్యే ఈ శ్లోకం దగ్గర మొదలుపెట్టి ప్రజహాత్యాన్ని మొదలుపెట్టి అధ్యాయం పూర్తయ్యి వారాకు ఆ అధ్యాయ పరిసమాప్తే అంతవరకు కూడా ఏం చెప్తారో చెప్తున్నారు స్థితప్రజ్ఞ లక్షణం ఉపదిష్యే స్థితప్రజ్ఞుడైన వాడిని లక్షణాన్ని ఉపదేశిస్తున్నాడు ఆ లక్షణమే సాధనం కూడా అవుతుంది స్థితప్రజ్ఞ సాధనంచే ఉపదిష్టతే ఆరోగ్యంగా ఉన్నవాడి లక్షణం మీకు అని చెప్పాను అనుకోండి అది ఏమిటవుతుంది ఆరోగ్యం కావాలనుకునేవాడికి సాధన అయిపోతుంది ఆరోగ్యంగా ఉన్నవాడు రోజు ఆ గంట నడుస్తాడు అని చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడు రోజు గంట సేపు నడవాలి అని వస్తుంది ఆరోగ్యంగా ఉన్నవాడు ఈ ఆయిలీ స్టఫ్ ఎక్కువగా తినడు అని చెప్పి అనుకుంటే అంటే లక్షణాన్ని సాధనం వస్తుందండి లక్షణం సాధనంచే ఉపదిష్యే ఎందుకంటే అవి సెపరేట్ చేసేదేం కాదు సాధకుడు వీళ్ళ ఇళ్ళ ఉంటాడు ఆ స్థితి చేరుకున్నవాడు ఇంక ఇవేవి ఉండవు కొత్త వేవో అలా ఉండదు సాధకుడు సాధ్య స్థితి చేరుకున్నవాడు ఏకరూపంగానే ఉంటాడు కాబట్టి లక్షణమే సాధనమైపోతుంది అని దాన్ని వివరిస్తున్నారే సర్వ్రై హి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాన్ని యానీ తాన్నే సాధనా ఉపదిశ్యే ఇక్కడే ఎక్కర్లేదు ఎక్కడైనా సరే అధ్యాత్మశాస్త్రంలో అధ్యాత్మశాస్త్రము అని ఒకటి ఉంది అధ్యాత్మ శాస్త్రం అంటే రిలీజియస్ స్టడీ కాదు అలా అనుకుంటారు అధ్యాత్మం ఉండే అంటే రిలీజియస్ అధ్యాత్మం అంటే రిలీజియస్ అని ఎవరు చెప్పారు మీతో మతం అంటే రిలీజియన్ అధ్యాత్మం అంటే రిలీజియన్ కాదు అలా అలా యూసేజ్ ఉందా అధ్యాత్మం అంటే రిలీజియన్ అనే ఒక సెన్స్లో యూసేజ్ ఉందా లేదా స్పిరిచువల్ అనో రిలీజియన్ అనో ఇట్స్ నాట్ లైక్ దట్ అధ్యాత్మం అంటే ఆత్మని అధ్యాత్మం ఆత్మని దానికి విగ్రహ వాక్యం ఆత్మని అధ్యాత్మం అంటే తన స్వరూపమునకు సంబంధించిన శాస్త్రం అధ్యాత్మశాస్త్రం అంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అది అధ్యాత్మశాస్త్రం అంతేగాని ఆధ్యాత్మ శాస్త్రం అంటే ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది స్వర్గంలోనేమో ఇలాంటివి ఉంటాయి అలాంటివి ఉంటాయి అది అధ్యాత్మ శాస్త్రం ఎందుకు అవుతుంది ఆ స్వర్గంలో కూడా నీ వెళితేలాగే కొనసాగుతున్నాయా స్వర్గ ఫలం కూడా అనిత్యమే కాబట్టి నీ స్వర్గంలో నీకు లభించి కూడా ఆనందం ఏదైతే ఉందో అది కూడా సర్వత సంక స్థానీయం అది కూడా ఆత్మానందంలో భాగమే అని చెప్తే అదే అధ్యాత్మశాస్త్రం కాబట్టి అధ్యాత్మశాస్త్రము అంటే ఆత్మస్వరూపానికి ముడి పెట్టాలి ఏదైనా సరే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అధ్యాత్మశాస్త్రం భగవద్గీత అధ్యాత్మశాస్త్రం ఉపనిషత్తులు అధ్యాత్మశాస్త్రం కర్మకాండ అధ్యాత్మం కాదు ఉపాసన కూడా అధ్యాత్మం కాదు అధ్యాత్మానికి దాన్ని తీర్చిదిద్దితే అప్పుడు మళ్ళీ అధ్యాత్మశాస్త్రంలోకి వచ్చేస్తుంది కర్మయోగం అంటే అధ్యాత్మశాస్త్ర నిష్కామభక్తి కూడా అధ్యాత్మశాస్త్రం ఎనీవే సో ఈ అధ్యాత్మ అధ్యాత్మయోగా అని నేను చాలా వివరంగా చెప్పాను మీకు కఠోపనిషత్తులు అధ్యాత్మయోగా అధికమైన దేవం మత్వా ధీరో హర్ష శోక జహాతి అదే ఆ వాక్యం అధ్యాత్మయోగాన్ని మీరు పట్టుకుంటే మీరు దేవం మత్వ ప్రకాశస్వరూపుడైన ఆత్మను తెలుసుకుని హర్షశోకం జహాతి సుఖదుఖములకు అతీతంగా మీరు వెళ్ళిపోతారు అని అలా జీవన్ముక్తి కలుగుతుంది అని కఠోపనిషత్తు అది అధ్యాత్మయోగం అధ్యాత్మయోగానికి మరో దృష్టాంతం ఏమిటంటే ముండకంలో వస్తుంది అధ్యాత్మయోగం అని ఆ ప్రణవో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్ర అప్రవత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవే అది అధ్యాత్మ అధ్యాత్మయోగ కాబట్టి ఈ అధ్యాత్మయోగంలో సాధకుడు కృతార్థుడు అని ఇద్దరు ఉంటారు సాధకుడు అంటే ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు కృతార్థుడు అంటే గమ్యం చేరేసుకున్నవాడు ఆ కృతార్థుని యొక్క లక్షణాలు యానీ ఏముంటాయో తాన్నేవ సాధనాని గమ్యం చేరుకున్న మో ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అల్వే ఆత్మజిజ్ఞాసుకి అంటే ఆత్మజ్ఞానాన్ని కోరివాడికి సాధనములుగా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 ఈ ఈ లక్షణాలు ఏవైతే మీకు మహాత్ముల్లో ఉన్నాయో జ్ఞానిలో ఉన్నాయో వాటిని అన్నిటినీ